మన ప్రభువులు రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఆన్లైన్ లో జాయిన్ అయిన మీకు అందరికి వందనాలు ప్రెజరాల్ సిస్టర్ బ్రదర్స్ అందరికి ఈ ఆరాధన మనం ఆరంభించుకుందాం ఏసుక్రీస్తు నామం పేరు పాట సుజాత సుజాత సిస్టర్ గారు పాట పాడతారు ప్రెజరాజ్ దయచేసి కళ్ళమ్మండి మనం ప్రాణాలు సర్వాధికారి సర్వశక్తి మంత్రి ఎస్ఐ మా ప్రభా నీకే విలా స్తోత్రాలు మా ప్రభా మరీసారి ప్రార్థనలో ఉన్న దాన్ని బట్టి నీకే వందనా దేవా టీమ్స్ ఆన్లైన్ ప్రేర్ మీటింగ్ దేవా మాతో నడిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు మా ప్రభా ఉన్నారు మా త్వర త్వరగా వచ్చట సాయ్యండి మా ప్రభా ప్రతి ఒక్క నెట్వర్క్ నీ ఆధీనంలో ఉంచుకోండి మా ప్రభా ఈ కృష్ణంలో గద్దాను మా ప్రతి ఒక్క నెట్వర్క్ ఇష్యూ ఎక్కడ లేకుండా సాయం దయచేయండి మా ప్రభాకర్లు కుమరించండి మా ప్రభావ ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను పేరు చింత యావత్తు మీ పైన ఇస్తారు మా ప్రభా ప్రతి ఒక్క ఐక్యక విచారం తీర్చింది మా ప్రభా సేవలో బలంగా వాడగొట్టకు సాయం దాయిచ్చండి మా ప్రభా ఇంకెంతో మంది రక్షణ లేకుండా ఉన్నారు మా రక్షణ మార్గం మేము అందరికి సాయం దాండి మా ప్రభా ఇక్కడ నష్టం కుమార్ంచండి మా ప్రభా దేవ మీరే సాయం దాచండి మా ఇది మొదలుకొని నిరంతరం సేవించే బిడ్డగా ఉంటు సాయం దాయచ్చండి దేవా घनता प्रभाव मेरे महाप्रभावत महाप्रभ सर्वाधिकारी महाप्रभा సర్వశక్తి మంత్రులు మీరే మా ప్రభా నీక మెండ ప్రభావ ఆదరణించిన వరకు మీరే సాయం దయచేయం ప్రేరణలో పాటల్లో దేవ వాక్యం చేత మాతో మాట్లాడాలి మా ప్రభా మంచి నేల విత్తటే ఇతరులు కూడా దేవ మేము బోధించాల సాయం దయచేయండి మా ప్రభా నీక మెండైనా దీవెన కుమరించాడు మా నెట్వర్క్ లో మీరే ఉండి సాయం చేస్తారని త్వరగా రాబోతున్నీ పై వేడుకొచ్చా తండ్రి అందరికి ఆ మెయిన్ ప్రెండ్స్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి సాయంత్రకాల సమయంలో దేవుని బ్రహ్మపరుస్తూ ఒక చిన్న పాట పాడుకుందాము జీవితాంతము వరకు నీకే సేవ సల్ పుజునంటినీ జీవితాంతము వరకునీకే సేవ సల్ నీవు నాతో నుండి ధైర్యము నీచినడుపుమోరక్ష నీవు నాతో నుండి ధైర్యము నీచి నడుపుమోరచకా జీవితాంతం వరకు నీకే సేవ సల్పునీ ఎన్ని ఎన్ని భయములు కలిగిన ఎన్ని ంతం వరకు నీకే సేవ సల్పునీ అన్ని వేళల నీవు చెంతనే ఉన్న తిన్నగా నీ మార్గమందు పూని నరచేద రక్షకా జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటినీ నేత్రములు మీరు మేట్లు గొలిపేడి చిత్ర దృశ్యములున్ను నేత్రములు మీరు మేట్లు వరకు సేవసల్పోదు నీ నాదు హృదయ చెదరటుము రూపు మాకు శీఘ్రముఘనా రక్షక జీవితాంతము వరకు నీకే సేవ సల్పు దునంతిని మహిమలో చోటికి మమ్ము చేర్చెద మహిమరో నీవుండు చోటికి మమ్ము చేర్చదనంతివే ఇహము దాటినదాక నిన్ను వీడనంతి రక్ష ఇహము దాటిన నదాక నిన్ను వీడనంతివీ రక్షకా జీవి తాంతము వరకు నీకే సేవ సల్పు దురీ పాప మార్గము దరికి పోవగా పాత ఆశల కోరక పాప మార్గము దరికి పోవక పాత ఆశలు కోరక ఎప్పుడు నిన్నే వెంబడింప ృపను సంగము రక్షక ఎప్పుడు నిన్నే వెంబింపృపను సంగము రక్ష జీవితాంతము వరకు నీకే సేవ సల్పునీ నీవు నాతో నుండి ధైర్యము నిచ్చినడు పుము రక్ష థ్యాంక్ యూ ప్రేస ప్రార్థిస్తామండి పరసోధర బాగు దేవ మీకు వందనాలను అయినా మహోన్నతురగు తండ్రి మీ కృతజ్ఞతల్లేసయ ఈ ఉదయం నుంచి కర్మాలు కాచి కాపాడేసారు శ్రీ తగ్గింటి చేసినందుకు మీకు ఎంతో వందనాలు క్షత పనిలో విజయం అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభు మీ యొక్క సమయం గడిపే భాగ్యాన్ని యోగ్యతని అవకాశాన్ని మరోసారి మా మీకు ఎంతో వందనాలనైనా బహుశ్రేష్టమైన మీ యొక్క వాక్యాన్ని ధ్యాన చేయాలని మార్చపడుతున్నాం తండ్రి మీ సృష్టిలో అంతకంటే విలువైన ఏది లేదు ప్రవ్వా కాబట్టినైనా మీ స్వరం వింటే మాకు జీవం మీ వాక్యంలో స్వస్థత మీ వాక్యంలో జీవం ఉందినైనా ఎండిన ఎముకలను జీవింపజేసే గొప్ప శక్తి అందులో ఉంది ప్రవ్వా అవును ప్రవ అటువంటి తనుమల్ని నడిపింపు మాకు అవసరం ఎందుకంటే ఈ లోకంలో ఎక్కడ చూసినా తండ్రి మరణం ఓ ప్రవ విలే తానం మీ యొక్క నడిపింపు అవసరం మీరు వచ్చిందే సమృద్ధి అనుగ్రహించడానికి అలాంటి జీవితం వింటున్న వారందరికీ అనుగ్రహించమని ఆపిస్తున్నాం ఈ సాయంత్రం సమయంలో మరోసారి ప్రభు మాతో మాట్లాడండి మాకు బలపరచండి అవునైనా అహిక విచారో కొట్టుకొని పోతుండగా అయినా మీరెత్తట్టి మీ యొక్క విత్తనాలు అన్న మటుకు మీ యొక్క ఆ యొక్క తన కళ్ళంలో దాచిపెట్టుకుంటున్నందుకు మీకు ఎంత వందాలు భద్రపరచుకుంటున్నందుకు మీకు ఎంత వందాలు అదే విధంగా ప్రభు మీ యొక్క చెందిన ముడి వేసుకున్నారని మేము ఆ యొక్క హెచ్కల్ గంధంలో అనేక పర్యాలు ధ్యానించుకుంటున్నాం కాబట్టి నైనా మీలో మేము దాచబడ్డము మీలో మేము భద్రపరచబడ్డం కాబట్టినైనా దుష్టికి మేము అవకాశం ఇవ్వండి పరిస్థితుల్లో ఈ లోకాతీత్యం జీవితానికి మేము బాణీసలం కాము కాబట్టినైనా మీ యొక్క సహం నడిపించండి మీకు పరిశుద్ధ ఆత్మ అభిషేకం నూతనంగా నడిపించండి ఓం పూర్వ పరిశుద్ధ ఆత్మాని ప్రభావ మేము దుఃఖపరచకుండానైనా అవునైనా సంతోషపరిచే బిడ్డగా మనం నడిపించామని ప్రార్థిస్తున్నాం మా పరిచేది ఎంత మీ నామాన్ని ప్రసిద్ధి చేయాలి ఘనపరచాలా అన్నింటిలోకి మిమ్మల్ని మేము చూపించాలా ఇటువంటి సత్యాలకు నడిపించామని ప్రార్థిస్తున్నాం వింటున్న వారి జీవితంలో తన అద్భుతాలు జరిగించండి స్వస్థతలు అనుగ్రహించండి ముఖ్యంగా ప్రతి చోట సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు ఇరవై ఇరవై ఆరవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బైబిలోనియన్ మనము ఉంటున్నది బొబులోను కాలం ప్రతిసారి ఆ యొక్క జ్ఞాపకం చేస్తామని మనకి క్యాలెండర్ చూసినప్పుడల్లా మనం ఉంటుంది బొబులోను కాలం అని జ్ఞాపకం చేయబడుతుంది కానీ బబులోను గురించి మనం అనేక పర్యాలు ధ్యానిస్తాం ఇరినీ గ్రంథం యాభై అధ్యాయంలో అది కూలిపోయింది గతంలో బొబులోను కూను కూను అన్న విషయాలు మనం ఎన్ని సార్లు ధ్యానించున్నాం కానీ బొబులోను ఈ రోజు మనం మధ్యలో ఉందని పట్టణ గ్రంథం ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి మనం తిరిగి రెండోసారి కూలిపోబోతుంది కూలిపోబోతుంది అని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి మనం ఉంటుంది బొబులోని కాలం కండ్లకి కనిపించని బబులోన్ ఆత్మీయ స్థితిలో దాన్ని గ్రహించాల్సిందే మనం ఎందుకంటే దేవుడు పాత నిబంధన కాలంలో ఇస్రాయెల్ ప్రజలు ఏ రీతిగా బానిసలాగా బొబులోని దేశాలకు వెళ్లిండరు అక్కడ పరిస్థితులను ఎదుర్కొన్నారు అక్కడ అదే రీతిగా ప్రవక్తలున్నారు అనేక మంది అక్కడి నుంచి బయటికి రావడము దేవుని మందిరానికి తిరిగి కట్టుకోవడం అవన్నీ అనుభవాలు ఇది రెండవసారి అవకాశం ఆత్మీయ ఇస్రాయెల్ క్రైస్తవులు మహాబబులోన్ లో పట్టబడ్డారు అందిలుగా అందులో నుంచి కొంతమంది బయటికి రావడం మనం చూస్తూ ఉంటాము వాళ్ళు తిరిగి దేవుడి మందిరాన్ని కట్టుకుంటున్నారు అది ఆత్మీయమైంది అన్న విషయాన్ని మనము అనేక పర్యాలు ధ్యానించుంటున్నాం కాబట్టి పట్టణ గ్రంథంలోని ఇరవయ అధ్యాయాన్ని మనం ఆల్మోస్ట్ ముగింపు దశకి దాన్ని చూస్తా ఉన్నాము పుష్షన్ అని కూడా నెక్స్ట్ వీక్ ఇరవయ అధ్యాయాన్ని మనం ముగిస్తున్నాం మోస్ట్లీ ఎందుకంటే దీర్ఘకాలం ఆల్మోస్ట్ దానికి సంబంధించిన సత్యాలన్నీ మనం గ్రహించగలిగినాం ప్రపంచాత్మకంగా మరి విశేషంగా ఇంటర్నెట్ బుక్ మెటీరియలే కానీ లేక వీడియోస్ ఏ గానీ యూట్యూబ్ ఛానల్స్ గానీ ఎక్కడ చూసినా గానీ ఈ యొక్క గోగు మాగోగు అన్న అంశం గురించి ధ్యానించినప్పుడు అది ప్రపంచాత్మకంగా ఉన్న కొన్ని దేశాలు ఏరీతిగా ఇస్రాల్ ప్రజల మీదకి దండెత్తి దాడి చేస్తాయి అన్న విషయాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు కానీ వాతవి గతించి సమస్త అన్న విషయాన్ని మనం ఇన్నిసార్లు ధ్యానిస్తా ఉన్నాం కాబట్టి కృతవి ఆత్మీయమైనవి పాదవి శరాసరమైనవి ఒకసారి చూడండి హృషయ గ్రంథంలోని వాక్యాలను నేను కొన్నిటి చూపించాలని ఆశపడుతున్నాను హృషయ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవ వచనం హుషయ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆ వచనం స్క్రీన్ షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి హృషయ గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనం ప్యారెల్ బైబుల్ ఓపెన్ చేసి చెప్పిస్తున్నా కాబట్టి ఇంగ్లీష్ నుంచి కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ వర్షన్లు ఏరీ ఉన్నాయో తెలుగు వర్షన్లు ఏరీతే అయితే దేవుడు మాట్లాడుతున్న ప్రవక్తల ద్వారా ప్రవక్తలతో నేను మాట్లాడినాను విస్తారమైన దర్శనాలు నేను ఇచ్చినాను ఉపమాన రీతిగా అనేక సార్లు ద్వారా మాట్లాడినాను కాబట్టి ఇక్కడ ఏమంటుండే దేవుడు అనేక పర్యాలు ఏ రీతిగా మాట్లాడి ఆయన మాట్లాడే విధానం ఎట్లా అనేది ఇక్కడ నేర్చుకుంటున్నాం మనం హుషయా గ్రంథానికి సంబంధిన రికార్డింగ్స్ చాలా దీర్ఘకాలంగా మనం చేసినాం ఆ నేను అనుకుంటే బహుశా సిక్స్ సెవెన్ అవర్స్ ఆఫ్ రికార్డింగ్స్ ఉండొచ్చు హుషయా గ్రంథం మీద హుషయా ప్రవక్త ద్వారా ఈ రోజుకి వర్తించే ఆ ప్రవచనాల సంబంధించిన రికార్డింగ్స్ అక్కడ మనం చూస్తా ఉంటాం అయితే హుషయా భక్తుల ద్వారా దేవుడు ఏమైనా దేవుడు అనేక పర్యాలు దర్శన రీతిగా మాట్లాడే దేవుడు విస్తారమైన దర్శనాలు నేనిచ్చినానంటున్నాడు అదే రీతిగా రెండవదిగా ఆయన ఉపమానరీతిగా మాట్లాడే గొప్ప దేవుడు అనేక సార్లు ప్రవాకుల ద్వారా మాట్లాడే గొప్ప దేవుడు కాబట్టి దర్శనాలు ఉపమానాలు ప్రవచనాలు ఇది దేవుని యొక్క భాష అదే రీతిగా మనం నూతన నిబంధనకి వస్తే కలల రూపకంగా మాట్లాడే గొప్ప కాబట్టి దేవుడు తన బిడ్డలతో మాట్లాడే భాష ఏంటంటే మానవుల భాష కాదు ఆయన మాట్లాడేది దర్శనాలు దర్శనరీతిగా ఉపమాన రీతిగా ప్రవాసన ద్వారా దర్త కళల ద్వారా ఇవి నాలుగు కాబట్టి దేవుని స్వరాన్ని నువ్వు గ్రహించాలంటే ఈ నాలుగు విధానాలని నువ్వు నేర్చుకోవాలా నేర్చుకోవాలా సరేదాన్ని కాలేజ్ ఉంటే పోయి కానీ మనకి ఎక్కడ లేదు కాలేజీ స్టడీనే కాలేజ్ మనకి పరిశుధాత్మనే మనకి బోధకుడు కాబట్టి పరిశుధాత్మ అభిషేకం ఉంటేనే మనకి విశదీకరించి చూపించగలడు కాబట్టి ఆయన అనేక పర్యాలు మన తను మాట్లాడుతూ ఉన్నాడు కానీ మనం ఏ రీతిగా జీవిస్తున్నాం ఇది జ్ఞాపకం చేయబడుతుంది అదే రీతిగా ఆమోస గ్రంథం చూడవసారి ఆమోస గ్రంథము మూడవ అధ్యాయం ఆమోస గ్రంథము మూడవ అధ్యాయం చూడండి ఆమోస గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన దేవుడు ఏ రీతిగా మాట్లాడతారు అక్కడ చెప్పబడింది ఆమోస గ్రంథము మూడవ అధ్యాయము ఏడవచనంలో షోర్లీ లాడ్ గాడ్ విల్ డూ నథింగ్ But he revealed his secrets unto his servants, the prophets. Prabhu, thāna sankalpichna vātini, thāna sevokalena pparavakkal lakku uh, theliyajayakko nda yeviyyū cheyyadu. Thāna sevokalena pparavakkal lakku, thāna ālochalini theliyyajayakko nda uh, kachitanga Yehova, Prabhu, nda yeviyyū cheyyadu. Prabhattī, īilokam lō, nda sevokalena pparavakkal lakku chepakko nda cheyyadu. అది విదానం దేవుని విధానం ఎప్పటికైనా అది ఎప్పటికి మారదన్నట్టు అది పాత నిబంధన కాలపు సమయాలే కావచ్చు ఈ యుగానికి సంబంధించిన కాలాలే కావచ్చు సమయాలే మారని దేవుడు కాబట్టి తన బిడలకు ముఖ్యంగా తన సేవకులకు అంటే సంపూర్ణంగా ఆయన కొడుకును హాజరు చేయబడ్డ వారి జీవితాల గురించి మాట్లాడుతాను వారికి చెప్పకుండా ఏమీ చెయ్యడు కొన్నిసార్లు ఏమంటాడు దాన్ని త్వరగా పోయి చెప్పమంటాడు కొన్నిసార్లు అంటాడు కొంతకాలం ఆగమంటాడు ఇప్పుడు చెప్పదు ఇది టైం కాదంటాడు కాబట్టి ఆయన ఎప్పుడు చెప్పమంటే అప్పుడు చెప్పడానికి సిద్దంగా ఉండేవాళ్ళు వీళ్ళు ఆ వరకు ఆగండి అంటే ఆగంగా కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఈ లోకంలో ఏ పని చేయాలన్నా తన ప్రవచనాలు నెరవేరే టైంకి ఆయన కార్యాలు నెరవేరే సమయానికి ఖచ్చితంగా తన బిడ్డలకి చెప్పి ఉండాలా ఒకవేళ తన బిడ్డలకి చెప్పలేడంటే అర్థం ఏందంటే తన బిడ్డలో తన బిడ్డల లాగా జీవిస్తలేరన్న కొంచెం కష్టమే అది ఆ మనందరికీ దేవుడు అవి చెప్పాలా చెప్పలేదంటే మనలో ఏదో బలహీనత ఉంది నీకు జరిగి నీకు చెప్పకుండా ఏమో జరిగిపోతున్నాయి ముఖ్యంగా నీ కుటుంబంలోనే ఉపద్రవాలు వస్తున్నాయి అంటే నీకు తెలియలేదంటే నీలో ఖచ్చితంగా ఏదో లోపం తన బిడలకి చెప్పకుండా తను ఏవి కూడా చెయ్యడు లోకంలో కాబట్టి ఇవన్నీ ఆయన సంకల్పాలు ముందుగానే స్థిరపరచబడ్డాయి అవి నెరవేర టైంకి ఆయన హెచ్చరించి వాడు నెరవేరుస్తూ ఉంటాడు అవి నెరవేరక తప్పదు ఒకవేళ నీకు చెప్పకుండా అవి నెరవేరుతూనే ఉంటాయి నీకు ఎందుకు చెప్తా లేదంటే నువ్వు ఆయన సేవకునిలాగా సేవకురాగా లేవేమో పరిశీలించుకోవాల్సిందే అది కొంచెంసారి కఠినంగా అనిపిస్తూ ఉంటది కానీ దాన్ని గ్రహించే బాధ్యత మటుకు మనది కాబట్టి ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయంలో మనం కొన్ని విషయాలను ధనిస్తా ఉన్నాము ఆ కొంతకాలం నుంచి ముఖ్యంగా ప్రకన గ్రంథము ఏడవ అధ్యాయం చూద్దాం ఇరవయ అధ్యాయం చూద్దాం ప్రటన గ్రంథము ఇరవయవ అధ్యాయం చూడండి ప్రటన గ్రంథము ఇరవయవ అధ్యాయం రటము ఇరవై అధ్యాయము ఏడో వర్షం నుంచి వెయ్యి సంవత్సరంలో ముగిసినాక ఏం జరిగిందనేది మనం చూస్తున్నాం తాతాను చెరల నుండి విడుదల పొందుతున్నాడు అన్న విషయాన్ని మనం పోయినవరం వరకు చూస్తా ఉన్నాము లేక గతంలో చూస్తా ఉన్నాము రికార్డింగ్స్ లో అయితే ఆ సంవత్సరాలు వరకు వాడు బంధించబడి పాతల లోకంలో అయితే ఎట్లా బంధించబడి ఎప్పుడు బంధించబడింది నేను చూపించిన మీకు కల్వరి శిలో మన ప్రభు తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించేటప్పుడు వాడు శాశ్వతంగా అక్కడ బంధించబడింది కానీ దేవుని విధానం ఏదన్నది మనం అర్థం చేసుకోవాలా ఏ రీతిగా వాడు బంధించబడకముందు ఈ లోకపు దేవతలాగా వాడు దేవుడిలాగా ఎట్లా ఉన్నాడు మన ప్రభుతోనే సవాల్ చేసినట్లు మనం చూస్తూ ఉంటాం కదా నువ్వు నాకు సాగిల పడితే ఈ లోకాన్ని సమస్తాన్ని నీకు అంటాడు దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే దేవుడు దేవుని బిడ్డలు సైతానికి సాగిలా పడతారో వాడిని దేవుణ్ణిగా మారుస్తున్నారు అన్నట్టు అందుకు మనము ఈ లోకపు ఆచారాలు అనుసరించదు ఈ లోకపు ఆచారాలు ఏవి అనుసరించినా నువ్వు వాడిని దేవుణ్ణిగా కాబట్టి బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలియక అవన్నీ చేస్తూ ఉంటారు కానీ తెలిసిన మనము విగ్రహాలను తెచ్చిపెట్టుకుంటున్నాం మన హృదయాలలో ఆ రీతిగా సైతాన్ని ఈ లోకపు దేవుళ్ళగా తయారు చేసుకుంటున్నాం అంటే ఏంటంటే మన హృదయంలోనే మనము ప్రభుకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఈ లోకానికి ఇచ్చినాం అన్నట్టు ఈ లోకంలోనిది దేన్ని మీరు ప్రవేశించడం మీరు నాకు పాత్రలు కారణం ఎందుకన్నాడంటే కారణం అదే ఈ లోకము వాని ఆధీనంలో ఉండేది కానీ ఎప్పుడైతే మన ప్రభుత్వ ప్రాణాన్ని ఆ యొక్క కలవరిసల్లో త్యాగంగా మన కొరకు అక్కడ బంధించబడి ఆ వెయ్యి సంవత్సరాలు ఉపమాన్ రీతిగా చెప్పబడ్డాయో నిజంగా వెయ్యి సంవత్సరాలు కాదని మనం చూసినాం అయితే ఈ వెయ్యి సంవత్సరంలో రీతిగా అంటే ఒక బహు దీర్ఘకాలం వాడు బంధింపబడి కాబట్టి సువార్త బహుగా విస్తరించింది ప్రపంచాత్మకంగా ప్రతి దేశంలో సువార్త ప్రకటించబడింది ప్రతి భాషలలో బైబుల్ తర్జుమా చేయబడింది ప్రతి ఒక్కరికి బైబుల్ అందుబాటులో ఉంది ఈ రోజు బహుగా అమ్ముడు పుస్తకం ఇది ఒకటి సృష్టిలో ఇంతవరకు దాన్ని ఏది కూడా రీప్లేస్ చేయలేదు ఖచ్చితంగా నేను దాన్ని సవాల్ ఎందుకంటే అది ప్రభు యొక్క విధానం ప్రతి ఒక్కరు రక్షణ పొందాలనేది ఆయన చిత్తం కాబట్టి ఈ రీతి అయితే మన ప్రభు సిలువ యొక్క ముందు ఈ లోకాన్ని ఎట్లా పరిపాలించిండు అంటే ప్రకృతి సహజంగా ఉన్న ఇస్రాయల్ ప్రజలని వాడు ఎట్లా బలహీనపరిచిండు వాళ్ళని ఎట్లా మోసగించిండు వారిని అపవిత్రంగా ఏరీతిగా జీవింపజేసిండు అవన్నీ మనం చూస్తా ఉన్నాం అయితే వాడిని బంధించినాక ఆ యొక్క వాడు వెయ్యి సంవత్సరాల తర్వాత వారికి విడుదలిచ్చిండు దేవుడు ఎందుకు అంటే మొదటిసారి ప్రకృతి సహజంగా ఉన్న దేవుని బిడ్డలైన ఇస్రాయల్ వాడు ఏ రీతిగా మోసంలోకి నడిపించి అదే విధానంగా ఈ రోజు వాడు విడుదల పొందిండు పొంది ఇక మీదట దేవుని ఇస్రాయెల్ అనబరుతున్న క్రైస్తవులని మోసగించడానికి వాడు బయలుదేరిండు నేను అనొచ్చు ఎందుది దేవుని విధానం దేవుడు ఎందుకు ఆ రీతిగా వారిని ఆ వానికి విడుదల వాడు భూ నలు దిశల ఉన్న ప్రజలందరినీ లెక్కకు ఇసుక లెక్కకు సముద్రకు ఇసుక అని మనం చూస్తా ఉంటాం కటంగంధం ఇరవై యుద్ధంలో లెక్కకు ఇసుక ఉన్న గోగు మా గోగు అని వారిని మోసగించి వారిని యుద్దం నాకు పోగొచ్చేటై వాడు బయలుదేరాను ఎందుకు దేవుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు మనం మొదటి నుంచి నేర్చుకుంటున్న సత్యం మీద ఏంటంటే దేవుని బిడ్డలు ఎప్పుడైతే ఆయనని తృణీకరించి అవలంఘించి ఆయన ధర్మశాస్త్రానికి ఈ జీవిస్తారో ఆయన శత్రువుకి అప్పగించిండు రకరకాల శత్రు దేశాలవి పరిపాలించారు విశాల్పాల మీద అదే రీతిగా ఈరోజు కూడా ఆయన విధానం అంతే ఈ శత్రువు ఎవరంటే మనిషి కాదు మనం శరీరాలతో పోరాడే కాదు అన్న వాక్యం మనకు తెలుసు కాబట్టి మన శత్రువు ఎవరు అంటే సాకాణ్ కాబట్టి శాతానికి పర్మిషన్ ఇస్తున్నాడు వాడు వాడు ఏం చేయాలి ఇప్పుడు శాతానికి పర్మిషన్పుడు వాడు మరోసారి ప్రపంచంలో అందరినీ మోసగించడానికి బయలుదేరిండు అదే వాడి పని ప్రభు ఎందుకు వాడికి పర్మిషన్ ఇచ్చిండే మనం ఇక్కడ అర్థం ఎందుకంటే ఆయన విధానం అది కొందరి గణహీనమైన పాత్రల ఆయన పరిచయ కొరకు వాడుకుంటాడు కొందరి ఘనమైన పాత్రలాగా ఆయనకు ఘనతని వహించి ఘనతను తెచ్చుకుండే పాత్రలాగా వాడుకుంటా అంటాడు మనుషులను కూడా అంతే దేవుదలు కూడా అంతే మనుషులని కూడా అంతే ఆయన కొంతమందిని ఘనంగా వాడుకుని కొందరిని ఘనహీనంగా వాడుకున్నాడు ఎందుకు ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేదు చూడండి ముఖ్యంగా వాడు విడుదల పొందినాక వాడు ఏం చేస్తున్నాడు ప్రపంచం అంతటా వెళ్లి లెక్కకు సముద్రకు ఉన్నా అంటే చూడండి అబ్రహ్ సంతానం అన్నట్టు ఇసుకతో పోలిస్తున్నాడు కదా కాబట్టి రోజు గోగు మాగోగు అను వారు ఎట్లున్నారు అంటే అంటే క్రైస్తవ జీవితం ఎట్లుంది అంటే గోగు మాగోగు అను రెండు మతపేరమైన గుంపులతో పోల్చబడింది అని చెప్తున్నాం ఆ ఉప రీతిగా సర్పం రితే అర్థం చేసుకుంటాం అయితే వాళ్ళు ఆల్రెడీ మోసపోయిన వారు అన్న విషయాన్ని మనం ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం కొన్ని సంవత్సరాల నుంచి నేను అనుకుంటా బహుశా టూ నుంచి చూస్తాం ఈ వాక్యాలు అయితే వాడు ఈ రెండు గుంపుల ప్రజలని ప్రపంచాత్మకంగా మోసగించి అందరినీ వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు యుద్ధానికి పోగు చేస్తున్నాడు ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం అంటే మనకు తెలిసిన సత్యం ఒకటే అక్కడేముందంటే వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును అంటే శిబిరము అంటే స్థలం కదా శిబిరము పరిశుద్ధుల శిబిరము అంటే పరిశుద్ధులు ఆ కూడుకుని స్థలము లేక మందిరము లేక చర్చ్ తర్వాత ప్రియమైన పట్టణము అంటే ఎరుశలేం అంటాం ప్రకృతి సాధ్యంగా కానీ మనకు తెలుసు పరమ ఎరుశలేం అసలైన ప్రియమైన పట్టణం వాటిని ముట్టడి వేసిండ్రు అంటే ఆల్రెడీ వారిని కబ్జా చేసుకున్నారు వెయ్యి సంవత్సరాల తర్వాత జరిగిన స్టోరీ గురించి మాట్లాడుతుంది అంటే కొంతకాలం నుంచి ఈ మోసం ప్రపంచాత్మకంగా మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే కానీ బహు ప్రాముఖ్యమైంది విషయం ఎందుకంటే ఎందుకు సాతాను బంధించాలా ఎందుకు వానికి విడుదల తిరిగి వాడు రెండోసారి ఎందుకు ప్రపంచాన్ని మోసంలో నడిపించాలా మొదట ప్రకృతి సహజంగా నెసల్ పదాన్ని మోసంలో ఎటువంటి మోసం అంటే మెసయా పుట్టుగానే గుర్తుపట్టని చేసిండు వాడు అంత మోసగించాడు ఆయన పుట్టే సమయానికి ఎవ్వరు గుర్తుపట్టలేకరత్య ప్రవచనం అయితే విన్నారు ఎన్నో సంవత్సరాలు విన్నారు ప్రవచనాలు గొప్ప గొప్ప ప్రవక్తలు ఎసయా ప్రవక్త మొదలుకొని మీక వరకు మనం చూసినట్టు మన ప్రభు పుట్టు గారి ప్రవచనాలు కానీ ఆ దుష్టుడు ఏరీతిగా ఇష్ట ప్రకృతి సహజంగా ఉన్న ప్రజలని మోసగించిండు అంటే మొత్తం దేశం పుట్టుకని గుర్తుపట్టలేకపోయింది కేవలం ఒక చిన్న గుంపే ఒక నాలుగు కుటుంబాలే ఆయన పుట్టుకని గుర్తుపట్టగలిగినాయి రెండవసారి ఆయన రాకరకు సంబంధించిన విషయాలలో మోసగించినకి వాడు బయలుదేరిండు ఈసారి ఆ ఎటువంటి మోసం అంటే మనుషుకు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా అంతగా మోసగిస్తాడు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఆయన ఏ రీతిగా అయితే ప్రకృతి సహజమైన ఇస్రాల్ పదవులు శ్రమల గుండా అనుభవాలు పోయినరో అదే రీతిగా క్రైస్తాలు కూడా జరుగుతాయి కాబట్టి ఒకసారి చూడండి కొరింతలు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను కొరింతలు రాసిన పత్రిక మొదటి పత్రిక పాదవ అధ్యాయం కొరింతలు రాసిన మొదటి పత్రిక పాదవ అధ్యాయం కొరింతలు రాసిన మొదటి కొరింతలు రాసిన పత్రిక పాదవ అధ్యాయము పదకొండవ వచనం చూడండి అనేక పరిహారం మనం చూసిందే ప్రవచనాలను అర్థం చేసుకోవాలంటే ఇది బహు ప్రాముఖ్యమైంది పదకొండు నుంచి చూస్తాం చూడండి ఈ సంగతులు వారికి దృష్టాంతం జరిగి మనకు బుద్ధి కలిగించడానికై యుగాంతమందిన మనకు బుద్ధి ఈ సంగతులు అంటే ఈ ప్రకృతి సహజంగా ఉన్న ఇస్రాల్పల్లి చూడండి ఇంగ్లీష్ చదువుతాను నవ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్ అన్ టు దెబ్ ఫర్ ఎన్సాంపుల్స్ And they are written for our admonition. Those are the ones that want to really bring their body to Sodom. And they are written for our admonition upon whom the ends of the world are coming. That means you are by the perk of prayed, Zortuna Carbon. No reason for this checkers is made aside from thebelative education priesthood. All the other things... యుగాంతమందు మనకు బుద్ధి కలడం కొరకు అవి రాయబడ్డాయి అంటే యుగాంతమందున మనకు కూడా అవి నెరవేరుతాయి నువ్వు వాటి వాళ్ళకి జరిగినవి నేర్చుకోకపోతే నీకు బుద్ధి లేదన్నట్టు అనేక పర్యాలు హెచ్చరిస్తా ఉంటా చాలా మంది స్టూడెంట్స్ విషయంలో మాట్లాడేటప్పుడు తెలివి గల తన ఆ విఫల వాడు ఎందులో అందులో నుంచి నేర్చుకుంటా అంటే నీకు తెలివి ఉంటే నువ్వు పో నువ్వు ఏ విషయాలలో నువ్వు తప్పిపోయినావో ఆ విషయాలలో నువ్వు నువ్వు తిరిగి నేర్చుకుంటా ఉంటావు నీ ఫెయిల్యూర్స్ నుంచి నువ్వు నేర్చుకుంటా కానీ బుద్ధి గలవాడు ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటా ఉంటాడు అంటే వాడు తప్పులు చేయడం నువ్వు నిజంగా తెలివి గలవాడవైతే ప్రకృతి సహజంగా ఉండే ఇష్టాలు తప్పులు చేసి కష్టాల పాలయ్యి బుద్ధి తెచ్చుకుంటా ఉంటావు రెండోసారి మళ్ళీ తప్పు చేయవు కానీ నువ్వు రక్షింపబడ్డ దేవుని బిడ్డ పోయి అభిషేకం పొందుకుని నటించబడిన నువ్వు వాళ్ళు చేసినట్లు మిస్టేక్స్ నువ్వు చేయవన్నట్టు ఇస్రాల్ ప్రజల్లాగా నువ్వు జీవించవన్నట్టు కాబట్టి కేబిపిఎం లో మనము ముఖ్యంగా ఈ వాక్యానికి బహుగా ప్రాధాన్యత ఇస్తా ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఎట్లా జీవించు క్రైస్తవులు కూడా అట్నే జీవిస్తారు యుగ సమాప్తి గొప్ప అందుకే కూడా హెచ్చరిస్తప్పుడు ఆ మీలో ఏషావు వంటి భషలు ఉంటారేమో చూసుకోండి నేను క్రైస్తవుల గురించి క్రైస్తవత్వంలో ఏషావు లాంటి జీవితం ఉంటది దీనికి సంబంధించింది ఏషావు జీవితం తన ఒక పూటి కూటి కొరకు అన్నట్టు అంటే వాడి కరిపే వారి దేవత వారి ఆహారాన్ని దేవతలాగా పోలుస్తారు అన్నట్టు కాబట్టి ముఖ్యంగా ఆహారాన్ని చూస్తే మన జీవితాలు ఎట్లుంటాయి ఎప్పుడు తెలియని విధానంగా మనం జీవిస్తా ఉంటాం కదా ఏదైనా పార్టీస్కి పోతే మన గుణగణాలన్నీ బయటకు ఉంటాయి నీ నిజంగా డిసిప్లిన్ ఫెలోవాదా నీకు నువ్వు ఆహారాన్ని చూస్తే నువ్వు దేనికి ప్రాధాన్యతావు ఎప్పుడు తెలియని వాణిలాగా దాన్ని వెంటబడి తింటా ఉంటావా అక్కడే తెలిసిపోద్ది అన్నట్టు ఆ నీలో ఏషావు గుణగణం ఇంకా ఉంది అన్నట్టు ప్రకృతి సజగానే మాట్లాడుతున్నాను నేను కానీ ఏషావు ఈ లోకాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు బలవంతంతో కాబట్టి ఏషావు మృగంతో పోల్చబడి ఎవరైనా గాని బలత్కారంతో పరిపాలించాలనుకుంటే జబర్దస్తి చేసి దేవునికి విరుద్ధంగా వాక్యానికి విరుద్ధంగా అవి తప్పైనా గాని తీరుబాటు తరమైన వాటన్నిటిని బలవంతంగా మనుషుల మీద రుద్ది పరిపాలించే వారిని మృగాలతో పోలుస్తారు అన్నట్టు కాబట్టి ఆ నీలో అటువంటి గుణగణాలు ఉంటే మటుకు నువ్వు మృగంగా మారిపోతావు అన్నట్టు మృగంగా మారితే మటుకు ఖచ్చితంగా మృగము నాశనం కావాల్సిందే ప్రతి మృగం ఎవ్రీ బీస్ట్ విల్ బి డెస్టైడ్ అంటే వాక్యం కాబట్టి విశాల్పదులు ఏ రీతిగా శ్రమలుగుండవలసి వచ్చింది వారి అరణ్య మార్గంలోనే గాని తర్వాత వాగ్న దేశంకి వచ్చినాకనే గాని వాళ్ళు ఎట్లా జీవించారు అనేది ఇక్కడ మనం చూస్తా ఉంటాం చూడండి ఇక్కడ కాబట్టి ఎవరైతే తాను సరిగా నిలబడి ఉన్నానని భావిస్తాడో ఈసారి ఈ బైబుల్ వర్షన్ వేరేగా ఉంది ఏది మన బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి తెలుగు భాష లేదు ఇది ట్రాన్స్లేషన్ బట్ అతడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి ఎట్లాంటి ట్రాన్స్లేషన్ అనే కానీ ముందు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంది కాబట్టి ఎవడైతే తాను సరిగా నిలబడి ఉన్నానని భావిస్తాడో అతడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్తగా జాగ్రత్త తీసుకోవాలి అంటే చాలా మంది పడిపోతాడనేది హెచ్చరిక ముందు జాగ్రత్తగా ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే దేవుడు నమ్మదగిన వాడు సహించడానికి మీకు ఉన్న సామర్థ్యము కంటే మించిన పరీక్షలు మీకు రానివాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుతుండేందంటే పదమూడవ అంత డీటెయిల్ గా ఇప్పుడు నేను చూపించి తలుచుకోలేదు ఎందుకంటే మన వాక్యం ఎటో వెళ్లిపోతుంది నేను క్లోజ్ చేస్తే ఎందుకంటే ట్రాన్స్లేషన్ కరెక్ట్ గా లేదు సో ఈ గోగు మాగోగు అన్న అంశం గురించి మనం ధైర్యంగా ధ్యానిస్తామో దీన్ని కంక్లూజింగ్ దర్శకు మనం వచ్చినాం కాబట్టి యశ్వ గ్రంథంలోని ఒక వాక్యం నేను మీకు చూపిస్తాను యశయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయం వర ధ్యానించచ్చు కూడా యశ్వ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనం యశగ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనం ఇంతకు ముందు మనం చూస్తున్న విధంగా ఈ గోగు మాగోగు అనేది ఆత్మీయస్థితిలో జరిగే ఆత్మీయ పోరాటం అని ప్రభు మనకు బయల్పరుస్తున్నాడు ఎందుకంటే ఇది పరుషుదుల శిబిరము దాని తర్వాత ఆ పరిశుధ మీదకి రాబోయే యుద్దం ఇది ఇది ఎప్పుడు జరుగుతుంది సైతాను విడుదల పొందినక వెయ్యి సంవత్సరాల తర్వాత ఉపానియత చెప్పబడింది ఇవన్నీ ఉపానిత చెప్పబడుతున్న వాక్యాలే కాబట్టి గోగు మాగోగు అనే మతపరమైన గుంపులు అవి ఇస్సాల్ పదుల మీదకి వస్తున్నాయి ఎవరు ఇస్సాల్ పదలంటే ఆత్మీయ ఇసాయలు దేవుని ఇసాయలు అయినా మీదకి పరిస్థితుల శిబిరంలు అంటే చర్చస్ మీదికి ఈ బోధలు వస్తున్నాయి కాబట్టి అబద్ద బోధ ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు అబద్దాన్ని ఆశ్రయిస్తే నీ విశ్వాసం చల్లబడుతుంది అన్నట్టు నీ విశ్వాసం చల్లబడితే సైతం మీద విజయం పొందినట్లు కాబట్టి అబద్ధ బోధ నుంచి విడుదల పొందకపోతే నువ్వు ఓడిపోయినట్టే యుద్దంలో ముఖ్యంగా ఇందాక నేను చెప్తున్న రీతిగా ఎఫ్ రాష్ట్ర పత్రిక అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం ఏంటంటే సర్వంగ సర్వంగ క వచ్చా అలా నుంచి అధికాల వరకు ముఖ్యమైనది వీటన్నిటిని టైట్ గా పట్టుకుండేదే బెల్ట్ చాలా మందికి తెలియదు ఒక సైనికుడు వాడి వాడి యొక్క కవచం ధరించుకున్నప్పుడు తల నుంచి చెప్పుల వరకు అన్ని వాడి బెల్ట్ కి కనెక్ట్ అయ్యి ఉంటాయి స్ప్రింగ్స్ లాగా లికెట్లాగా తీగల్లాగా ఆ బెల్ట్ లూజ్ అయితే మొత్తం కవచం పడిపోయినట్టే పడిపోయినట్టే అందుకు బెల్ట్ ని సరి చేసుకోవాలన్నట్టే ఎప్పుడు కాబట్టి సత్యం బహు ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని ప్రేమిస్తావో నువ్వు అబద్దాన్ని తునికరిస్తావు అది ఎటువంటి బోధన కావచ్చు ఉపమాన్ రీతిగా కొంతకాలం కిందట నేను చూపించిన మీకు భూతం ల బోధ అంటే ఏంది దయ్యం బోధ అంటే ఏంది అని దాని తర్వాత బీలాము బోధ అంటే ఒక టూ అవర్స్ రికార్డింగ్ ఉంది దాని మీద బీలాము బోధకు సంబంధించి బీలాము బోధ అంటే ఏంది దాని తర్వాత నికోలైతుల బోధ ఏందో నేను ఒక రికార్డింగ్ చూపించిన దీర్ఘంగా చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ నేను అనుకుంటా ఒక నైన్టీన్ హండ్రెడ్ జరిగింది అది ఆ రికార్డింగ్ అలా అది ఉంది ఇంటర్నెట్ లో ఉంది ఆ నికోలైతుల బోధ అంటే ఏంది దాని తర్వాత యజబెలు బోధ అంటే ఏంది ఈ నాలుగు ఐదు రకాల బోధలు మన ఏం చూస్తున్నాం అంటే బోధ భూతంల బోధ నికొలైతుల బోధ యజబెలు బోధ బీలాము బోధ ఈ ఐదు బోధలు క్రైస్తవ జీవితము ఆశ్రయించింది రోజు అంటే వాడు ఆల్రెడీ కబ్జా చేసి పెట్టుకున్నాడు వీళ్ళని వీళ్ళని ముట్టడి వేసి పెట్టిండు వైస్తవ జీవితము ముట్టడి వేయబడింది ఈ వాక్యం ప్రకారంగా ఇరవై అధ్యాయంలో మనం చూసినట్లు పఠనం ఇరవై అధ్యాయంలో పరిస్థితులు శిబిరాన్ని వాడు ముట్టడి వేసిండు ముట్టడి వేస్తే మొత్తం చెప్పండి లోపల బయటికి రాలేరు లోపల పాటలు పాడుకుంటూనే ఉంటారు అలలియ పాటలు వర్షపు చేసుకుంటూనే ఉంటారు పండగలు నియామక దినములు సబ్బాతులు ఇవన్నీ ఆచరిస్తూనే ఉంటారు ఆ దినములు ఉత్సవ కాలము సంవత్సరములు ఆచరిస్తూనే ఉంటారు కానీ వాళ్ళు తెలియంది ఏంటంటే తెలియని ఏంటంటే వాళ్ళ నడుము ఉన్న దట్టి ఎప్పుడో పడిపోయింది సత్యమనే దట్టి ఎప్పుడో పడిపోయింది దట్టి పడిపోతే ఏమవుతుంది తెలుసా నీ బాడీ బాహాటంగా కనిపిస్తా ఉంది వాడు ఎక్కడైనా బాణాలు వేయొచ్చు నేను చూడండి చెప్తున్న వాని వెనకాల పరిశుధాత్మ నడిపింపు ఉంది లేదని చూస్తాను ఎక్కడైనా గాని ఆ వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అయినా గాని ఎంత పవర్ఫుల్ వ్యక్తే గాని కొన్ని లక్షల మంది ఆ చర్చలో అటెండ్ కావచ్చు కొన్ని కోట్ల డబ్బులు కానుకలు అయ్యొచ్చు ఎంత గంభీరంగానే ఉండొచ్చు వర్షిప్పు అవి నేను చూడండి నేను చూడాల్సింది ఏంటంటే ఇతని వెనకాల పరిశుధాత్మ నడిపింపు లేదా నేను అడుగుతా పరిశుధాత్మని నా అతను మాట్లాడు ఈ ఈ సహవాసంలో నేను పాల్పొందనా లేదా అని అడుగుతా ఎవరు నుము నువ్వు మోసపరచకుండా చూసుకున్నా ఎందుకు చెప్పిండి మన ప్రభు అయ వార్త ఇరవై నాలుగు నువ్వు తీసుకోకపోతే మోసపోతావు అన్నట్టు అది పాయింట్ అక్కడ అనేక పర్యాలు మనము జేమ్స్ నంబర్స్ చూసినప్పుడు ఉత్తరము అనేది నార్త్ అంటే ఇంగ్లీష్ లో ఉత్తరము సౌత్ అంటే దక్షిణం ఉత్తరంలో ఏముంటాయి దక్షిణంలో ఏముంటాయి ఉత్తరంలో సర్పములు ఉంటాయి చలి ఉత్తరం అంటే చలికి సంబంధించింది దక్షిణం అంటే వెచ్చదనానికి సంబంధించింది ఇవన్నీ డిక్షనరీ మీనింగ్స్ కాబట్టి చల్లగా ఉండే ప్రాంతం పాము పాముకు సాదృశ్యం వేడి వేడిగా ఉండేటిది తేళ్లకు సాదృశ్యం తేలు కాటు వేడి పాము చల్లగా కాటేసిపోయేటది ఇవన్నీ మనం టూ థౌజండ్ ఎయిట్ నుంచే చూస్తానం కొత్త బోధలుగా కాబట్టి ఉత్తర దిక్కు నుంచి అన్ని సరపాలన్నట్టు దక్షిణ నుండి చెడి అన్ని ఒక్కసారి దక్షిణం నుంచి ఇట్లా బయటకు వస్తాయి అగాధంలో నుంచి మనం చూస్తాం కదా ఐదవ బూరలో మనం చూసినాం గతంలో అవేమైతే అగాధంల నుంచి అగాధ కొలిమిలో నుంచి పొగ దట్టమైన పొగ బయటికి రావడం అందులో నుంచి మిడతల దండు బయటికి వచ్చి భూమిని అంతా కప్పివేయడం అన్న ఆ యొక్క బోధ మనం ధ్యానించినాం ఐదవ బూరలో భయంకరమైన శ్రమలుంటే మనం చూసినాం ప్రపంచాత్మకంగా మతపరమైన జీవితంలోనే క్రైస్తవులు శ్రమల పోతారు తేళ్ల కాటులకి బహు బాధ అనుభవిస్తూ అంటారు ఆరవ బూరకు వచ్చేపటికి వారందరి తేళ్ల కాటులకి శ్రమల పోతూ సస్తే బాగుంటుంది అని తీర్మానించుకునే టైప్ అన్నట్టు చాలా మంది ఇట్లనే ప్రార్థన చేస్తారు కష్టాలు వస్తే నేను సస్తేనే బాగుండే అంటారు ఎప్పుడైతే నీ నోటి నుంచి నీ ఆయుష్ ఒక స్టెప్ దిగిపోయినట్లే కాబట్టి నేను ఏమైనా నాకేమున్నా అని పాట అయితే పాడతారు అయన్నీ ఒక దిక్కు ఆయుష్ గురించి ప్రార్థన చేసే పాటలు ఇంకొక దిక్కు ఆయుష్ని తగ్గించే పాటలు మాట్లాడుతా ఉంటాం నారాయణ ఆయుష్ డెబ్బైది అంటే డెబ్బైకే పోతావు బాలు బాలుని ఆయుష్ నూటి నూర ఏళ్ళ నేను చూపించిన యేష గ్రంథంలో మిమ్మల్ని నూరేళ్లు మినిమం నువ్వు బ్రతకాల నూరేళ్ళు ఎందుకు బ్రతకాలి అంటే ఆయన సేవ కొరిక ఎందుకు ధనాన్ని సంపాదించుకోవాలా సేవ కోరికే ఏవైనా సేవ ప్రభుని గణపరచడం కొరికే మిక్కిలి అల్పులైన ఈ నా సహో సహోదరులకు చేస్తే నాకు చేసినట్లు కాబట్టి దాన కూడా చేస్తాం మనము చేస్తాము సువార్త పాటిస్తాము అన్నిటికంటే శ్రేష్టమైంది ఆ చీకటి నుంచి మనుషుల విలువ నడిపించడం ఆ పని చేయడం ఈ యుద్దం ఇది ఈ ఆత్మీయ పోరాటమే గోగు గోగు అనేది యుద్ధం కాబట్టి సర్పములకు తేళ్లకు వ్యతిరేకంగా నిలబడాలి ఎందుకంటే ఈ సర్పంల తేళ్లు ఏం చేసినాయి లోప జనాన్ని మోసగించినాయి వాడిని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిందే సైతానుడు సైతానికి పర్మిషన్ ఇచ్చిందే మన ప్రభు అక్కడ ఉంది వాక్యం అరీతిగా కాబట్టి వాడు వాడికి స్వాతంత్రం వచ్చింది వెయ్యి సంవత్సరాల తర్వాత కాబట్టి వాడు విచ్చల విడిగా అందుకే ప్రణగ్రంథం ప్రణోదయం చేసినప్పుడు మనము వాడు ఏమంటుండంటే వాడికి చాలా కొద్దిగానే సమయం ఉంది సైతాన్ కి కొద్దిగానే సమయం ఉంది కాబట్టి వాడు విజృంభించి గొప్ప జనం వెంట పడి పరిగెత్తుతున్నాడు మనం చూస్తాం అక్కడ పన్నెండు అధ్యాయంలో నీ బాధ్యత ఏంది సూర్యుని ధరించుకున్న స్త్రీ నువ్వు లక్ష మంది ఏం చేయాలా సైతాన్ బానిసత్వం నుంచి వారిని బయటికి లాక్కొని రావాలా చాలా కష్టంతో కూడిన సేవ గతంలో ఎవరే సేవ చేయలేదు ఎందుకంటే ఏమీ తెలియని వానికి సువార్త చెప్పచ్చు కానీ అన్ని తెలుసు అనుకున్న వానికి నువ్వు ఎప్పటికీ చెప్పలేవు పరుశురాత్మ జప్తి చెప్తే ధృవీకరించే కాలం ఇది మరి పరుశురాత్మ ధృవీకరిస్తుంది సత్యాన్ని పరిశుద్ధాత్మ అంటే సత్యం పరిశుద్ధాత్మలు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలో నడిపిస్తున్నాడు కాబట్టి ప్రతి వాక్యంలో నీ గ్రహించాలంటే నీకు పరశురాత్మ నడిపింపు అందుకే ఉపాస ప్రార్థన చేయాలి పరిశుదాత్మ అభిషేకం కొరకు నిజంగా దిగొచ్చాడు కాబట్టి ఈ ఉత్తర దిక్కు నుంచి వచ్చే ఈ సైన్యము ఎటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఇవన్నీ ఆత్మీయ ప్రపంచంలో నెరవేరుతున్నాయి అందుకు నువ్వు పోరాడినది శరీరతో కాదు ఈ లోకంలో ఉండే మనుషులతో కాదు నువ్వు పోరాడినది నాలుగు ఆత్మీయ గుంపులవి ఆకాశంలో ఉండే గుంపులవి ఆ భూమి మీద ఉండే గుంపులవి కండ్లకు కనిపించని దురాత్మలవి అదే రీతిగా సముద్రంలో ఉండే జీవరాశుల ఆ అవి కండ్లకు కనిపించే గుంపులు కావు చేపలు కావు అవి ఈ మూడు ప్రపంచాల నుంచి దుష్టాత్మలు వచ్చి నీ స్థావరాలని కబ్జా చేసుకున్నాయి నీ రాజులని కబ్జా చేసుకున్నాయి వాటిని నువ్వు తిరిగి సంపాదించుకోవాలంటే ఇది గోగు మా గోగుల యుద్దం యుద్దంలో నీ పాత్ర ఏదైనా అర్థం చేసుకోవాలా నువ్వు ఎవరితో యుద్దం చేస్తున్నావు చూడండి ఇవన్నీ ఆత్మీయ ర్యాంక్స్ అంటాం ఒక్కొక్కరికి ర్యాంక్ ఇస్తాడు దేవుడు నీ ప్రార్థన జీవితం నువ్వు గత ఇరవై సంవత్సరాల నుంచో ముప్పై సంవత్సరాల నుంచి సేవా జీవితంలో నిండొచ్చు నీ సేవా జీవితంలో నీ ఆత్మీయ ర్యాంక్ ఎక్కడుందో నువ్వు గ్రహించకపోతే ఏమవుతుంది తెలుసా నెక్స్ట్ టైం నువ్వు ఎక్కడన్నా ప్రార్థన చేయనికపోయినప్పుడు నీకు తెలిసిపోతుంది నీ ప్రార్థన ఫలిస్తలేదు అక్కడ నీ వాక్యం ఫలిస్తలేదు అక్కడ అప్పుడర్థం చేసుకోవాలా అక్కడున్న దురాత్మల ర్యాంక్ కి నువ్వు చాలా తక్కువ వాడవు ప్రపంచంలో ర్యాంక్ సంపాదించుకోవాలంటే సమస్తాన్ని ధృనీకరించుకొని పెంటొప్పగా ఎంచుకొని నీ ప్రార్థన జీవితంలో సంపూర్ణంగా ఎదగకపోతే మటుకు నువ్వు ఈ ప్రధానలతో పొరడలేవు అవి బహు డేంజరస్ ఆత్మలవి లోకనాథులతో పొరడలేవు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో నువ్వు పొరడలేవు దురాత్మ సమూహములతో నువ్వు పొరడలేవు అవి నేను చూస్తే భయపడాలంటే నీకు నీ ర్యాంకు వాటికంటే హై ఉండాలా అది విధానం ఆత్మీయ ప్రపంచపు విధానాలు అది న్యాయ విధానాలు భూమి మీద ఎట్లనే విధానాలు ఇప్పుడు ఈ లోకంలో ఎక్కువ చదువుకున్నా ఎక్కువ జాబ్స్ వస్తుంటాయి ఎక్కువ అనుభవం ఉండడానికి ఇంకొక పెద్ద పొజిషన్స్ వస్తా ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్రకృతి సహజమైన ర్యాంక్స్ ఈ లోకంలో అట్లే ఆత్మీయ ప్రపంచంలో కూడా ర్యాంక్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఈ గోగు మా గోగు నువ్వు ఒక రాజు లేక రాజకుమారుడు నువ్వు ఎదగాలంటే నువ్వు ఈ లోకంలో ఎంతో త్యాగం చేసుకుండాలా క్రైస్తవ జీవితంలో ఇది ఒకటి నేను నేర్చుకుంది ఏంటంటే నీ పరిచర్లో నువ్వు ఉన్నత స్థితికి ఎదిగి అనేకులకు ప్రభుని చూపించాలా అనేకులన్నీ చీకట్ల నుంచి బయట లాక్కొని రావాలంటే నీ లెవెల్ చాలా హై ఉండాలా సరే మనం దాని కొరికి ప్రయాసపడుతున్నాము ఆ ఈ బోధ మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనం చూస్తా ఉన్నాం ఈ బోధలో ఎందుకంటే ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క విధానంగా దేవుడు మనల్ని అందరినీ తరబేది ఒక సీజన్ అద్భుతాలు స్వస్థతలు దీర్ఘంగా నేను ఇప్పుడిప్పుడు చూస్తాను ఆ సేవా పరిచయాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి పరిచయాలు బెడ్ డెన్స్ లేయడము నడవడము బహుగా బహుగా కాలుతూ జ్వరంతో ఉన్నవారు హై టెంపరేచర్ తో ఉన్నవారు బెడ్ మీద పండుకున్న ప్రార్థన చేయాలనే బయటికి రావడము వచ్చి మాతో పాటు కూర్చొని ప్రార్థన ప్రార్థనలో పాల్గొనడం ఇట్లాంటివన్నెన్నో చూస్తున్నాం దయ్యాలు పట్టిన వాళ్ళు ఎంతమంది విడుదల పొందడం ఇవన్నీ చూస్తా ఉన్నాం కానీ అవన్నీ ఒకప్పుడున్న ర్యాంక్స్ అయి కానీ ఇప్పుడున్న ర్యాంక్స్ ఎట్లా ఉండాలంటే మాట వినాలా ఎటువంటి రోగానే నీ మాట వినాల్సిందే కోమాల ఉన్న మనిషి బయటికి రావాలా నీకు ఆ ర్యాంకింగ్ ఉందా ఒక మనిషి ఆత్మని దుష్టుడు అక్కడెక్కడో బంధించి పెడితే ఆత్మీయ ప్రపంచంలో నువ్వు ఆ మనిషిని కోమాల నుంచి బయటికి తీసుకొని రావాలంటే ఏ దుష్టాత్మ అయితే ఒక వ్యక్తిని కోమలోకి నడిపించిందో ఆ దుష్టాత్మ కంటే నీ ర్యాంక్ హై ఉండాలా ఆత్మీయ ప్రపంచంలో గోగుమ్మ ఆ యుద్ధం ఎక్కడ జరుగుతులేదు నీ హృదయంలో జరుగుతుంది నీ హృదయం ఎంత విశాలమైందో నువ్వు చేసుకో కొన్ని కోట్ల కోట్ల దురాత్మలు నీ హృదయంలోకి వచ్చి జమగాల నాశపడుతున్నాయి సేన అనే దయ్యట్టిన వాళ్ళు ఎన్ని దయాలు ఉన్నాయి మగ్ధులైన మర్యాల ఎన్ని దయాలని చెప్పండి ఎవరు ఏడు దయాల ఎన్ని దయలు ఉన్నాయి అట్లా ఎన్నో దయ్యాలు ఒక్క మనిషి హృదయంలో వచ్చి కూర్చుంటున్నట్టే నీ హృదయం ఎంతో విశాలమైన అర్థం చేసుకోండి కాబట్టి ఈ యొక్క ఆత్మీయ సం మహాసంగ్రామం అంట మన హృదయంలోని గోగు మా అనే యుద్ధము బయట ఎక్కడో జరుగుతుంది చాలా మంది బయట చూస్తున్నారు రష్యా ఎట్లా అటాక్ చేస్తుంది ఇజ్రాయెల్ మీద అంటున్నారు చాలా మంది ఇరాన్ ఎట్లా అటాక్ చేస్తుంది ఇజ్రాయల్ దేశాన్ని అని చాలా మంది చెప్తున్నారు యూట్యూబ్ లో ఇదే వాక్యాలు ఎందుకంటే ఆశ్చర్యం మనకి ఏంటంటే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి ఇంటర్నెట్ లో కూడా ఈ యుద్ధాల గురించే మాట్లాడుతున్నారు మనకు కూడా అదే టైంకి వాక్యం వచ్చింది కానీ మనం చూస్తున్న విధానం ఏంటంటే ఇవి ఆత్మీయమైన పోరాటాలు ఇందులో ఏం జరుగుతుందంటే సర్వాంగ కవచం ధరించుకొని నడుమునకు సత్యమైన దట్టిని బహు గట్టిగా కట్టుకున్న వాళ్లే ఈ యుద్దంలో గెలగలరు కానీ నడుమనకు దట్టి పోగొట్టుకుని కవచం ధరించుకున్న వాళ్ళు మటుకు ఆ ఖచ్చితంగా ఓడిపోతారు హత సాక్షులు అవుతారు వాళ్ళంతా గొప్ప సమూహం అన్నట్టు ఉంటది కవచం కానీ ఏం లాభం యుద్దానికే పనికిరాదు ఎందుకు సత్యము అన్న దట్టిను లేకపోతే గట్టిగా నిలబడలేవు కాబట్టి ఇక్కడికి నేను ఈ వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నా వచ్చేవారం దీన్ని ముగింపుకి తీసుకుని వెళ్లాల్సి ఎందుకంటే ఆ ముఖ్యంగా మనం అర్థం చేసుకుంది ఏంటంటే సత్యం నువ్వు ప్రేమించకపోతే అబద్దంను నమ్మున్నట్లు దేవుడు మోసపుచ్చు ఆత్మను వారికి పంపిస్తున్నాడని మనం ప్రసం రాసిన పత్రికల్లో మనం గతంలో చూసినాం కాబట్టి ఏ రీతిగా అంటే సత్యం అంటే ఏం చెప్పండి సత్యం అంటే పిల్లలకి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తా సత్యం అంటే ఏనే అడిగింది ఏసుప్రవ్ని కానీ చెప్పే లోపల ఏసుప్రవి నోరు జరగ లోపలి నుంచి కుర్చి నుంచి దిగి వెళ్లిపోయింది సింహాసనం దిగి వెళ్ళిపోయింది మనకు తెలుసు సత్యం అంటే ఏసుపభవి నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం అన్నాడు అయినా కానీ నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు సత్యం అంటే సత్యం అంటే ఇంగ్లీష్ లో కన్సిస్టెన్సీ అంటాం ఏ విషయమైనా కన్సిస్టెంట్ గా ఉండాలి బైబుల్ అంతా కన్సిస్టెన్సీ ఉంటది ఇతర మతస్లు లేదు మీ బైబుల్ ఏ కూడా కన్సిస్టెంట్ గా లేవటంటే కన్సిస్టెంట్ అంటే ఇక్కడొక రీతిగా అక్కడొక రీతిగా ఏమి ఉండదు ఏ ప్రవర్తన చెప్పినా ఒకటే చెప్తారు పాపం విడిచిపెట్టి రండి ఎన్ని సంవత్సరాలు అయినా ఆది కాండం మొదలుకొని నీ జీవితాన్ని సరి చేసుకో దీపాన్ని సరి చేసుకో నువ్వు వెలుగుతలేవు నువ్వు ఆరిపోతున్నావు ప్రతిదీ పాపానికి సంబంధించింది హెచ్చరిక పాపంని ని విడిచిపెట్టి రావాలా బయటకి వెలుగులోనికి రావాలా పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలా ఇది కన్సిస్టెన్సీ ఏ వాక్యమైనా కన్సిస్టెంట్ గా చెప్పబడి అది సత్యం అన్నట్టు కాబట్టి ఇక్కడొక రీతిగా ఉంటే అక్కడ ఇంకో రీతిగా ఉంటే అది సత్యం కాదన్నట్టు ఉదాహరణకి ఆ దేవుడు ఎక్కడన్నా పాపంలో ఉన్న వాడిని సమర్థించిన బైబుల్ అంతటా పాపంలో ఉన్న వానికి శిక్ష వచ్చినట్టు మనం చూస్తాం తన సొంత కుమారులైన బిడ్డలైనా కానీ దావిదు నా స్నేహితుడు అన్నాడు అబ్రహాము నా అయినా వాళ్ళు తప్పులు చేసినప్పుడు విడిచిపెట్టిండ విడిచిపెట్టలేదు దాన్నే సత్యం కన్సిస్టెన్సీ అంటాం అంటే ఎట్టి పర్సన్ లో సమాధాన పడ్డాడు దేవుడు దావిదెంత క్లోజ్ గా ఉన్నా గానీ దేవుడిని ఆరాధించిన తప్పు చేసినప్పుడు శిక్షించండి దేవుడు ఆయన విధానం అది ఆ రోజుకైనా ఈ రోజుకైనా ఇవన్నీ తెలుసుకున్న మనము దృష్టాంతం వారికి జరిగినవి నీకు అవి యుగాంతం అది బుద్ధి కలడానికి రాయబడ్డప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి నువ్వు వాళ్ళలాగా జీవించవు ఈ శరీర వ్యామోహాలని చిత్రవద చేసుకుంటావు లోకాషులని తునీకరించుకుంటావు సమస్తాన్ని పెంటగోపగా ఎంచుకోకపోతే హానోపులాగా జీవించలేవు పౌరులలాగా జీవించలేవు ఆయన కొరకు నాజీలు చేయబడి కూడా జీవిస్తే సంస్ జీవితంలాగా మారుతాయి మరణించక తప్పదు అంత గొప్ప అభిషేకం ఉన్నా గాని మరణించక తప్పదు అననీయ సప్తర్లు ఏం చేశారు పరిశుధాత్మని మోసగించారు అబద్దం చెప్పి మళ్ళా ఏసుకృష్ణా పరిశుధాత్మ అభిషేకం ఉన్న సేవ చేసిన వాళ్ళు పరిచర్లో కార్యాలు జరిగినాయి కాబట్టి సమర్పించుకున్నారు సేవ చేసి సంపూర్ణంగా కానీ దేవుణ్ణి మోసగించారు పరసాత్మని మోసగించారు దాని వచ్చింది కొత్త నిబంధన అనుభవం అది బీలాం కదా బీలాము ఆ సంతతిలో వచ్చిన వాళ్ళని నేను చూపించిన గతంలో ఏషావు సంతతిలో ఒక గొప్ప ప్రవక్తను దేవుడు పుట్టిస్తే ఆయన ఏం చేసిండు బీలాము గొప్ప ప్రవక్త కానీ అమ్ముడు పోయిండు ధన వ్యామోహానికి అమ్ముడు బైండ్ పోయి మోసంలో పడిపోయి ఏం చేసిండు చెప్పించలేకపోయిండు కానీ నేను ఎట్టి పసవిలేను కాబట్టి నేను ఒక బోధ ఇస్తాను నీకు ఏందా బోధ మోయాబు రాజకుమార్తెలను ఇస్ పదల పాలెంలోకి పంపిస్తాను వాళ్ళు పోయి వాళ్ళకి వాళ్ళతో వ్యభిచారిస్తారు దాని తర్వాత విగ్రహాలకు పెట్టింది తినిపిస్తారు రెండు బోధలు బిలాంబోధలు ఒకటి వ్యభిచారానికి సంబంధించింది రెండవది విగ్రహాలకు పెట్టింది తినిపించడం ఈ రెండు ఈ మోయాబు రాజ కుమార్తెలు పోయి చేసారు విశ్రాల్ పదలలో చాలా మంది ఏం చేశారు బానిసలు అయిపోయినారు బానిసలు పాపంలో పడిపోయినారు అప్పుడు తెగులు వచ్చింది మనం చూస్తాం కదా శిక్ష దేవుడు విధానం మారేది అంతే పాపం నువ్వు ఎటువంటి వాడవైనా కానీ పాపంలో ఉంటే మటుకు దానికి రావాల్సిన శిక్ష తప్పదు తెగులు రాక తప్పదు రోగాలు రాక తప్పదు కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యం నీ గ్రహిస్తావో నీ రోగాల నుంచి విడుదల పడుతావు వాక్యంలో ఆ పవర్ ఉంది నువ్వు ఎంతగా వాక్యాన్ని ధ్యానించి అంటే చదవడం కాదు తలమని చదువుతారు పొద్దున్న ఆచారబద్ధంగా అట్లా చదివితే వేస్ట్ వాక్యాన్ని చదివి ధ్యానించాలి దాంట్లో డీప్ గా వెళ్లిపోవాలా వెళ్లిపోతేనే కాని నీకు స్వస్థత రాదు విడుదల రాదు విశేషమైన అద్భుతాలు చూడలేదు తర్వాత అటువంటి వాక్యంలో నానబడకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలో అగ్ని ఉండదు అటువంటి పరిచర్యలో అటువంటి సేవా విధానంలో ప్రభు మనం నడిపించాలా ఆత్మలో మనం తీవ్రత కలిగి అగ్ని జీవించడం నేర్చుకోవాలా ఆత్మీయ ప్రపంచంలో హైయెస్ట్ ర్యాంక్స్ సంపాదించుకోవాలా నువ్వు ఎంతగా సేవ పరిచయలుంటే అంతగా నీకు ప్రమోషన్స్ ఎంతగా ఉపాస ప్రార్థనలు ఎంతగా తృణీకరింపబడ్డ జీవితంలో నువ్వు ప్రార్థనలో ఉండగలవు నీ ఆత్మీయ ర్యాంక్స్ హైయస్ట్ పొజిషన్ ఎదుగుతూ ఉంటాయి అప్పుడు సమస్త రోగాలు మాట వినాల్సిందే సమస్త చీకటి శక్తులు ఎటువంటివైనా అవి అవి ప్రధానులైన అవి నీ మాట వినాల్సిందే అటువంటి పరిచయాలను ప్రభు మిమ్మల్ని నడిపించడానికి ప్రార్థిస్తాం పరిశుద్ధు తండ్రి మీకు వదనాలైనా మీ కృపలో మరోసారి మళ్ళీ వ్యాప్తం చేసుకుని నైనా గోగు మా గోగుల్లో యుద్ధము ఇది ప్రకృతి సహజమైంది కాదు భౌతికమైంది కాదు ఇది ఆత్మీయమైంది అన్న విషయాన్ని మీరు మాకు చూపిస్తున్నారు ఇది ఎక్క నెరవేర్తలేదు మా హృదయాలు అవును ప్రభా మతపరమైన గుంపులు సర్పంలో తేళ్ళు రైతి గొప్ప జన సమూహాన్ని మోసగించినవి అనేటి మీరు మాకు చూపిస్తున్నారు ఇంతవరకు బోధలో పట్టానికి అంత అధ్యాయం అంతా దానికి సంబంధించింది అని చూపించినారు నాయన ముఖ్యంగా ఏ అధ్యాయం ఎనిమిదో అధ్యాయం తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలలో వాటిని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ఆయన కాబట్టినైనా మేము మోసపోకుండా చూసుకోమని మీరు ముందుగానే హెచ్చరించినారు కాబట్టి మేము ఒక గొప్ప జన సమూహపు గుంపులో ఉండకుండా సర్పంల తీర గుంపులో ఉండకుండా వాటిని మూడింటి నుంచి బయటకు వచ్చి మీ కొరకు చేయబడి మీరు ఎక్కడ వెళ్తే అక్కడ పోయే గుంపులో మేమందరం లాగిన మమ్మల్ని అభిషేకించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రవ ఆగిపోయిన మేలని రప్పించమని ప్రార్థిస్తున్నాం ఆటంకపరిచే దుష్ట శక్తులని ఏ శిక్షణ పాత్రలను గొప్పదేవ ప్రతి ఒక్కరిని తండ్రి మీ ఒక యుద్ధ ఆయుధం లాగా తయారు చేసుకోమని ప్రార్థిస్తున్నాం మేము సిద్ధంగా ఉన్నాం ప్రభు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం నైనా ఏ రీతిగా అబద్ద బోధం మీద మేము యుద్ధాన్ని ప్రకటించాలా ఏ రీతిగా అబద్ద ప్రవచనాల మీద అబద్ద దర్శనాల మీద ఓ ప్రభావ మేము యుద్ధాన్ని ప్రకటించాలా భోగు మా గోగుల మోసంకి వ్యతిరేకంగా మేం ప్రకటిస్తున్నాం యుద్ధం నైనా అవునైనా గోగు మా గోగులు ప్రపంచాన్ని అంతా మోసంతో నింపేసినాయి అబద్ధ బోధాలతో నింపేసినాయి మోసంతో నింపేసినాయి మేము మనుషులకి సత్యాన్ని చూపించి వాళ్ళందరినీ మీ చెంత నడిపించాలా ఈ ప్రయాసంలో ప్రవ్వ మమ్మల్ని ఆశ్రయించి నడిపించండి ప్రతి విషయంలో మీ కొరకు అంగీకారంగా మమ్మల్ని సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వ మా హృదయాలలో తన మళ్ళీ పరిశోధకు పవిత్రమైన హస్తాలు మాకు అనుగ్రహించండి ఆ యొక్క మీద ఎక్కువ సహాయపడమని ప్రార్థిస్తున్నాం నిరాత్రికి ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి మంచి ధర దండి గొప్ప సాశ్వలు ఏమైతే నడిపించమని ఏసుక్రీస్తు పరిశుధనామం ప్రారంభించిన తండ్రి ఆమెన్ మన ప్రభుత్వ ఏసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తొడైనను గాక ఆమెన్ గుడ్ నైట్లాడ్ ప్రైజ్ లోడ్ అక్కడ